ృతిపురాణాపాదశంకర దానికి ఆ కింది వాక్యం చదివించే టాపిక్ మనకు తెలిసిపోతుంది అప్పవాత్ర వివదిత్యం కథమేకస్మిన్ బ్రహ్మణి స్వరూపానుపమర్దేనై అనేకా సృష్టి సదితి ఈ సృష్టిని బాగా పరిశీలించాలి మీమాంసంతా కూడా సృష్టి గురించే ఎందుకు గురించే ఎందుకంటే మనల్ని బంధించినా సృష్టియే మనల్ని బంధించేది సృష్టియే మనం విముక్తిని కోరేది సృష్టి నుండియే అందరికీ ఇదే ప్రతి వాళ్లకి ఇదే శిష్యు సాంఛులైనా యోగులైనా ఎవళ్లైనా ప్రతి వాళ్ళ సమస్య ఏమిటంటే ఎదురుకుండా ఉన్న సృష్టి ఇది బంధిస్తూ ఉంటుంది దీని నుంచి విముక్తిని కోరుకోవాలి వేదాంతుల ప్రక్రియ మిగతా ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది ఈ కర్మవాదులు ఎలా ఉంటారంటే కర్మ చేయడం ద్వారా సృష్టి బంధం నుంచి మనం బయటపడతామని వాళ్ళు అనుకుంటారు ఇది ఊబిలో చిక్కుకున్నవాడు ఊబిలో బాగా బాగా ఎఫర్ట్ పుటప్ చేస్తే బయటకు వస్తామని అనుకున్నట్టు వాడు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేస్తే అంత కిందకి పోతాడు ఈ కర్మవాదులు పాపం వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే వాడు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడు వాంట్ నో కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుసుకోగలుగుతారు వాళ్ళు ఏమంత చేతగాని వాళ్ళేం కాదు లో లోకంలో ఎంత తెలివితేటలతో వ్యవహారం చేస్తున్నారు తెలుసుకోవాలని అనుకుంటే తెలుసుకోగలుగుతాడు కానీ వాడు అనుకోడు నాకు వద్దని ముందే పెట్టేసుకుంటాడు అందు గురించి అలా జ్ఞానంలో ఉండిపోతారు కర్మ ద్వారా మీరు ఈ నుంచి బయటపడలేదు ఉపాసన కూడా అంతే ఉపాసనలో కర్మలో యాక్షన్ ఫిజికల్ యాక్షన్ అధికంగా ఉంటుంది ఉపాసనలో మెంటల్ వర్షిప్ మెంటల్ వర్క్ ఒకటి మంటలు ఇమాజినేషన్ అంటే బాగుండదేమో నేను మంటలు వర్కౌట్ అంటున్నా శాస్త్రం అయితే ఇమాజినేషన్ అనే చెప్పింది రూపకల్పన ఒక రూపాన్ని మీరు భావన చేయటం కోసం కల్పించిందే తప్ప దేవుడు అలాగే ఉంటాడని కానే కాదు అసలు వేదాంతులు ఏమన్నారంటే మీరు జ్ఞానం యొక్క మహిమని మీరు తెలుసుకోలేకపోతున్నారు జ్ఞానంలో ఏముందని అనుకుంటున్నారు అంతా కర్మలోనే ఉంది తప్ప జ్ఞానంలోనే ఉంది అనే ఒక అజ్ఞానంలో మీరు ఉన్నారు మనిషి అంటే అసలు జ్ఞానమే సర్వము జ్ఞానమే మీకు ఉద్ధరించేది మీరు అజ్ఞానం చేతనే సంసారంలో బంధింప కూడా ఉన్నారు తెలుసుకుంటే బంధం పోతుంది సరైతే మరి చెప్పండి ఏమిటి తెలుసుకోవాలో ఈ సృష్టిని పరిశీలించు ఈ సృష్టి అసలు ఎలా వచ్చింది ఇది స్వతహాగా ఉన్నదేమీ కాదయా ఇది ఆ పరమాత్మ నుంచి వచ్చినది అది ఇన్ఫాక్ట్ ఇది ఇది అదర్వేరా ఉండదు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి పరమాత్మ అని పేరు అంతే తప్ప పరమాత్మ మీకు తెలుసుండి అక్కడి సృష్టి వచ్చిందని కాదు ఇది ఇది అదర్వే రా ఉంది అయితే ఈ సృష్టి సత్యమా కాదా ఈ సృష్టి సత్యము కాదు అది తెలుసుకోవాలి ఒకే పరమాత్మ నుంచి ఈ సృష్టి వచ్చినది దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే ఒకే పరమాత్మ ఎందు ఈ సృష్టి ప్రకటమైందన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో మార్పులు చేర్పులు వచ్చాయా లేవా ఏ మార్పులు రాకుండానే ఆ పరమాత్మ ఎందు ఈ సృష్టి ప్రకటమవుతున్నది అని మన సిద్ధాంతం దాని మీద వాళ్ళ దెబ్బలాటేమిటంటే పరమాత్మలో మార్పు వికారము రాకుండగా ఇంతటి విస్తృతమైన సృష్టి అనేకాకార సృష్టి ఒక రూపంగా ఉన్న సృష్టి కాదు ఇది జడ ఉన్నాయి చేతనములు ఉన్నాయి పశువులు పక్షులు దేవతలు ఈ రకంగా అనేక రకాల ప్రాణులతో నిండి ఉన్న ఈ సృష్టి ఒకే పరమాత్మ నుంచి వచ్చిందన్న అంటావు అది ఆ పరమాత్మలో పైగా వికారములు లేవు అని అదొక మాట ఇది అని దెబ్బలాట దాని మీద శంకరులు ఏమంటున్నారంటే మీరు ఆ రకంగా దెబ్బలాడాల్సిందేమీ లేదు నైవాత్ర వివర్తిత్యం కథం ఏకస్ అని పెద్ద కథం ఒకే పరమాత్మ ఎందు మార్పులు చేర్పులు లేకుండా ఇంతటి విస్తృతమైన సృష్టి ఎలా వచ్చింది అంటో నువ్వు దెబ్బలాట పెట్టాల్సిందేమీ లేదు ఎందుకన్నా తెలుసిన ఎత్మన్యపీ ఏకస్ స్వప్నదృశీ స్వరూపానుపమర్దేనై అనేకాకారా సృష్టి పఠ్యతే ఈ సృష్టి అన్నది దేవుడి దగ్గర నుంచి సృష్టి ఎలా వచ్చింది ఆయనలో మార్పులు చేర్పులు లేకుండా నువ్వు ఇంత గడబడి చేస్తావు వాస్తవానికి నువ్వు చేస్తున్న పనేది ప్రతిరోజు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటా మీకు మీరు సరిపోల్చి చూసుకుంటే అన్ని సమస్యలకి మీకు పరిష్కారాలు దొరికేస్తాయి మీకు మీరు సరిపోల్చు చూసుకోవటమే బయట చూడక్కర్లేదు లేకపోతే లైబ్రరీలకి పరిగెత్తి ప్రాచీన గ్రంథములను మీరు వెతకక్కర్లేదు లేకపోతే తాళపత్ర గ్రంథముల నుంచి తిరగాయాల్సిన పనులు కొంతమంది అలాంటి మొదలు పెడతాయి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు నేను తాళపత్ర గ్రంథాలను పరిశీలించాలని అనుకుంటున్నానండి మీకు ఏమన్నా తెలుసున్నాను నాకేం తెలియదు గీతా గీతా ప్లస్ వాళ్ళు వేసిన పుస్తకాలు నాకు సరిపడతాయి మళ్ళీ నాకు తాళపత్ర గ్రంథాలను పోలు నాకెందుకు అంటే కాదు దాంట్లో చాలా రహస్య రహస్యాలన్నీ నీలో ఉంటాయి తాళపత్ర గ్రంథాలలో ఉండవు ఏదో ఇమాజినేషన్ సమ ఇమాజినేషన్ కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయ నువ్వేది వాటిని ప్రొటెక్ట్ చేసేది నీ బతికేమో సంసారంలో పడి అభోరేభ్యోత్స అని ఏడుస్తున్నావు నువ్వు మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తానంటావు నీ స్వరూపాన్ని తెలుసుకుని నేను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే ఉపాయం ఏమిటో తెలుసుకో లోకం అనేక రకాలు సో కాబట్టి మీరు మీతో మీరు పోల్చి చూసుకుంటే మీకు అన్ని సమస్యలకి పరిష్కారాలు మీకే వచ్చేస్తాయి అన్ని సమస్యలకి వితౌట్ ఎక్సెప్షన్ అన్నిటికీ మీదే పరిష్కారాలు వచ్చేస్తాయి ఇప్పుడు దేవుడులో మార్పులు చేర్పులు లేకుండా ఇంత వివిధ సృష్టి అలా వచ్చింది నీతో నువ్వు పోల్చి చూసుకో నువ్వు నిద్రపోయినప్పుడల్లా ఒకప్పుడు మధ్యాహ్నం నిద్రపోతే కూడా రాత్రి కూడా కాలక్ మధ్యాహ్నం కొంచెం రాత్రి సంజా నిద్ర మధ్యాహ్నం కొంచెం గట్టిగా నిద్రపోయారనుకోండి అప్పుడు కళలు వచ్చేస్తాయి ఆ కళల్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు స్వరూప అనుపమర్దేన మీ స్వరూపంలో ఏ రకమైన మార్పులు చేర్పులు లేకుండానే అనేక రకములైన సృష్టిని మీరు చేస్తూనే ఉన్నారు ఆ మాట శృతి కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నది శృతి మానవుల యొక్క స్వప్న దృష్టాంతాన్ని ఆశ్రయంగా చేసుకునే తత్వాన్ని బోధించింది శృతికి మాత్రం దృష్టాంతం ఉండద్దా దృష్టాంతం అంటే స్వప్నమే అదేలాగంటే నరథయోగా పంథానోభ రథాన్ని రథయోగాన్ని పథ సృజతే ఇత్యాదిన ఇప్పుడు మీరు స్వప్నంలో ప్రవేశించారు మీరేమో ఓ రథం ఎక్క ఎక్కడికో వెళ్ళాలి ఏమండే టు బిగిన్ విత్ రథాలు లేవు ఆ రథాలకి పూించే గుర్రములు లేవు రథయోగములు అంటే గుర్రములు రథమునకు పూజించే గుర్రములు అవి లేవు ఈ రథం పర్యాప్త రోడ్డు లేవు రోడ్లు ఉండాలి కదా ఇన్ని ఉంటే ప్రయాణం పూర్తవుతుంది కానీ అలాగని మీరు ప్రయాణం చేయడం మానేస్తున్నారా లేదు రథాన్ రథములను సృష్టిస్తున్నారు రథయోగాన్ అవాటికి పూజించే గుర్రములను సృష్టిస్తున్నారు రథహ సృజ్యతే దారులను కూడా మీరు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి మీరు స్వప్నంలో చిన్నప్పటి నుంచి స్వప్నాల కంటూ ఎన్ని ఎన్ని అన్ని సృష్టించారో మీరు ఒక్కసారి చూసుకోండి సో మెనీ థింగ్స్ సృష్టిస్తున్నారు అవన్నీ ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు మీ నుండియే సృష్టిస్తూ ఉన్నారు మీరే రా మెటీరియల్ మీలో మార్పులు వచ్చాయ ఇన్ని రకాలు సృష్టి చేసిన మీలో మార్పులు వచ్చా ఏమీ లేదు ఏ రకమైన మార్పులు లేకుండానే మీరు సృష్టిస్తున్నారు ఈ దృష్టాంతాన్ని బట్టి మీకు ఏ విషయం స్పష్టమవుతుందంటే సృష్టింపబడే జగత్తు మిథ్యాన్ని స్పష్టంగా తెలియట్లేదు ఆ దృష్టాంతం అట్టింది మీరు స్వప్న జగత్తు దేనినైతే సృష్టించారో అంతకంటే భిన్నమైనది కాదు ఈ జగత్తు ఇదంతా కూడా మానసమైన సృష్టి మాత్రమే నేను మాండుత్య చూస్తున్నప్పుడు నాకు బాగా ఆ మనస్సుకి వచ్చిన పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆ మనస్సు అనేది ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ది ట్రూత్ బయట మనల్ని బంధించే జగత్తుకి మనల్ని విముక్తుల్ని చూసే ఆత్మ జ్ఞానానికి మధ్యలో మనస్సు నుండి ఉంటుంది ఈ మనస్సు నిండా విషయములు నిండి ఉన్నప్పుడు విషయములు ఉంటే శబ్దస్పృశ రూపరస గంధములు అది విషయము ఇప్పుడు ఇది నా ఇల్లు అన్నారనుకోండి రూపము ఆ మనస్సులో ఆ రూపము నిండి ఉన్నది ఒక రూపము ఆ రూపము ఎడల మమతారము నిండి ఉన్నది ఆ మమత ది ప్రాబ్లం మమతా ఈజ్ ది ప్రాబ్లం ఎక్కడైనా సరే పాలిటిక్స్ లో అయ్యేది జీవితంలో అయ్యేది మమత ఈజ్ ది న్యూసెన్స్ మమత లేకుంటే అంత సాఫీగా ఉంటుంది మమత ఇస్ ది ఓన్లీ న్యూ సెన్స్ మమత ఉన్నంతకాలం న్యూ సెన్స్ వాల్యూ తప్ప మరొకటి ఉండదు జీవితంలో అంతే పాలిటిక్స్ అంతే సో ఆ మమతా ఇస్ ది విషయం కాబట్టి మీకు రూపము మీరు అనుకుంటున్నారు తప్ప ఇల్లు మీరు అంటున్నారు తప్ప అక్కడ ఇల్లు లేదు మరొకటి లేదు ఉన్నది రూపము ఆ రూపము వేడాల మమత ఇంతే ది విషయం సో ఈ విధంగా అది బంధము ఈ విధంగా మనం సంసారమునందు బంధ విషయములను మనస్సులో నింపుకోవటం ద్వారా ఒక శబ్దమును ఒక రూపమును ఒక రసమును మనస్సులో నింపుకుని దాని గడల అభిమానాన్ని పెట్టుకుని అది కూడా అభిమానం కూడా మానస్తమే అలాగా ఆ కంటెంట్ తోటి మనస్సు నిండి ఉంటుంది మనస్సు చాలా మెటీరియల్ అలా పోగుపడిపోతూ ఉంటుంది మనస్సుకి సైలెన్స్ అనేది ఎరగదు మనస్సు ఇప్పుడు మీరు రోడ్డు ముందు నడిచి వెళ్తున్నారనుకోండి బిల్ బోర్డ్స్ ఉంటాయి రోడ్డు ఫుట్పాత్స్ మీద వాల్ పోస్టర్స్ ఉంటాయి అవన్నీ మీరు చూస్తూ ఉంటారు ఆ విషయాలన్నీ బుద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఎవరో దూరంగా ఎవడో న్యూట్రల్ పీపుల్ ఉంటారు దాంట్లో మనస్సులోకి వెళ్ళి పెద్ద ఏమీ ఉండదు అక్కడ దాంట్లో ఎవడో తెలుసున్నవాడు కనపడతాడు దాట్ ఇమీడియట్లీ ఎంటర్సెంటుమా వాడేవో నాలుగు మాటలు మాట్లాడతాడు అవన్నీ మనస్సులో సో సో మచ్ కంటెంట్ అలా మనస్సులో గడుపుతా ఉంటుంది ఇది ఎలాగంటే ఈ చెత్త కాగితాలు ఏరిగి వాళ్ళు ఉంటారు చూడండి వాడి దగ్గర బ్యాగ్ ఎప్పుడైనా చూసారా మీరు ఎలా ఉంటుంది నేను తెచ్చి బ్యాగ్ లాగా ఉండదు నేనే అసలే నేనే పెద్ద బ్యాగ్ పట్టుకుంటూ ఉంటాను ఏవేవో వేసుకొని వస్తూ ఉంటాను వాడు బ్యాగ్ ఎంత ఉంటుందో తెలిసిన వాడు ఎంత ఉంటాడో అంత ఉంటుంది పెద్ద బ్యాగ్ గోను బ్యాగ్ వాడి వాడు ఎంత పొడుగో అదే ఎంత పొడుగు ఉంటుంది వాడికి వాల్యూమ్ మూడు రెట్లు ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది కనబడ్డ జతకాయటం వల్ల దాంట్లో వాడు ఇష్టం ఉంటాయి దాంట్లో సో మచ్ నాయిస్ అలా అక్యూములేట్ అవుతా సో మచ్ నాయిస్ మీ పర్మిషన్ తో సంబంధమే ఉండదు అలాగే సౌండ్లు బస్సులలో వెళ్ళింది ఆ సౌండ్ మనస్సులో పడుతుంది అదో మోటార్ సైకిల్ వెళ్తుంది అది మనస్సులో పడుతుంది ఇది విషయములు ఉంటారు ఈ విధంగా మనస్సు నిండా విషయముల యొక్క కాలుష్యము దట్టంగా సాంద్రంగా డెన్స్గా విషయములు దట్టించి ఉంటాయి అదే కాలుష్యం ఆ విధంగానే మీరు సంసారంలో బంధింపబడి ఉంటారు సపోజ్ మీరు మనస్సులో ఒక సైలెన్స్ అనే అనుభవానికి తెచ్చుకోగలిగితే దాటి ఇన్నర్ సైలెన్స్ అది సూపర్ఫిషియల్ సైలెన్స్ కాదు కనుక అంతవరకు వర్షం దబడబడబా వర్షం గురిసి ఆగిపోయింది అనుకోండి మనకి సాధ్యత ఉంది వర్షం గురిసి వెలిసినట్లు ఉన్నది అంటే అంతవరకు ఆ రేతుల మీద అక్కడ వర్షం దెబ్బడబా ఉంటుంది సడన్ వర్షం ఆగిపోగానే అమ్మో ఎంత సైలెంట్ గా ఉందో అనిపిస్తుంది అది అది ఫిజికల్ సైలెన్స్ అది కూడా సైలెన్సే కానీ మనస్సులో ఒక డీప్ సైలెన్స్ అనుభవానికి వచ్చే అవకాశం ఉండదు అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మనస్సులో శబ్ద స్పర్శ రూపరస గంధ ఈ ఐదు లేకుండా చూసుకోవాలి నిర్విషయం మనహ అంట ఈ ఐదు లేకుండా చూసుకోవాలి నిర్విషయం ఎప్పుడైతే ఐదు లేవో నాది నేను అనేది కూడా ఉండదు ఎందుకంటే ఈ నాది నేమో అనేవి ఈ ఐదుంటి తోటి ప్రణవేశం ఉంటాయి ఎప్పుడైతే మీరు ఆ స్థితిని ఆ మనస్సులో ఆ సైలెన్స్ని ఆవిష్కరించుకుని మీరు డిస్కవర్ చేయాలి దాన్ని పచ్చుకోవాలి దాన్ని విదిలిపెట్టకుండగా ఆ సైలెంట్గా ఉంటారో మీరే బ్రహ్మ మీకు బ్రహ్మకి తేడా ఏమి లేదు సో ముఖ్యై నిర్విషయం మన కాబట్టిషయముల యొక్క సాంద్రత దట్టింపు బంధము విషయములు లేకుండా కొద్దిగా ఉన్నా పర్వాలేదు కొద్దిగా ఉన్నా బంధించం విషయముల యొక్క అభావమే మోక్షం ఎందుకని తత్వం అపూర్ణ తత్వం మీందే గలదు కాబట్టి తుసరా మనస్సు ఆత్మ చైతన్య ప్రకాశమును అందిపుచ్చుకుని ఎంత సృష్టిని చేస్తుందో చూడండి స్వప్నంలో అది ఏది యథార్థం కాదు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చేయబడే సృష్టి యథార్థం కాదు సృష్టి చేస్తున్నటువంటి చైతన్యం నందు మార్పులు జరుపులు ఏమీ ఉండవు కాబట్టి ఇంత సృష్టి వస్తోంది కాబట్టి ఈ చైతన్య బ్రహ్మలో మార్పులు చేయాలి అనేది మీ వెర్రి భ్రమ తప్ప ఇంకా ఏమీ కాదు లోకేపీ దేవాదిషు మాయావ్యాదిషుచ స్వరూపా రూపమద్దేనైవ విచిత్రా హస్యస్వాది సృష్టయో దృశ్యంతే మీకు దేవాదిశుడు పురాణం తీసుకోండి పురాణాల్లో మీకు కథలు ఉంటాయి కథలో ఏమైనా ఉంటుందంటే ఇంద్రుడు ఎవడో తపస్సు చేసుకుంటూ ఇంద్రుడు వస్తాడు భూలోకానికి వస్తాడు ఎలా వస్తాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడు ఇప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణ దానికి కావాల్సిన మేకప్ సామానం అవన్నీ ఎక్కడి నుంచి సంపాదిస్తాడు ఆయన అంటే అలాగే ఒక్కలా ఆయన తన ఒక విచిత్రమైన శక్తి చేతనే అది విచిత్రమైన సృష్టి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని సృష్టించేసుకుంటాడు తనకి అయ్యో ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చేశాడు ఇంక ఇప్పుడు అసలు ఇంద్రుడు పోయి వృద్ధ బ్రాహ్మణుడు మిగిలేడు అని మీరు అనుకోవాల్సిందేం లేదు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ చేయాల్సిన ఘనకార్యం ఏదో చేసేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇంద్రులగా వెనక్కి వెళ్ళిపోతాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కాబట్టి ఇంద్రస్వరూపానికి మార్పు వచ్చేసిందని మీరు అనుకోనక్కర్లా ఈ కథ మీరు వినే ఉంటారు ఇలాంటివి కథలు అక్కడ జరిగినట్టుగానే పరమాత్మ విషయంలో జరుగుతుంది పరమాత్మ ఏ రూప ఏ రకమైన వికారము లేకుండా ఈ జగద్రూపంగా ప్రకటనవుతూ ఉంటాడు ఒక దృష్టాంతం ఇంకా రెండవ దృష్టాంతం మాయావి ఐంద్రజాలికుడు వీడి ఐంద్రజాలికుడు ఏం చేస్తాడంటే ఒక ఖాళీ టోపీ టోపి పెట్టుకుని ఆ టోపీ తీసి చూపిస్తాడు ఖాళీ టోపి దాని నుండి పావుడాలు కోటి కోడి పెట్టలు అంటే తీస్తూ అవన్నీ సృష్టిస్తాడు తద్వారా వాడి స్వరూపంలో మార్పు వస్తుందని మీరు అనుకోద్దు వాడు ఇవన్నీ సృష్టించడానికి ముందు ఏ మాయావిగా ఏదో సంవసారిగా ఉంటాడు ఏదో పది రూపాయలు సంపాదించుకోవడం కోసం ఏదో షోలు చేస్తూ ఉంటాడు ఆ పరిస్థితిలో మార్పు చేప ఏం లేకుండానే ఆ తర్వాత కూడా ముందు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉంటాడు ఈ షో అంతా చేసాడు కాబట్టి ఆయన స్వరూపంలో మార్పు వచ్చేసిందని మీరు ఏమేను ఒక్కలా ఆయన ఇంటికి వెళ్ళేప్పటికి మళ్ళీ ఆయన భార్య పిల్లలు కూడా ఇతన్ని ఎడల వీడేదో మారిపోయాడు అని వాళ్ళు ఏమనుకోరు ఏ మార్పు లేకుండగానే ఆయన ఏనుగుని సృష్టిస్తాడు గుర్రాలను సృష్టిస్తాడు హస్తి అశ్వ ఆది ఇటన్నిటినీ సృష్టిస్తాడు కాబట్టి మార్పు సృష్టి కాబట్టి మార్పు వచ్చేస్తుంది అనే ఆర్గ్యుమెంటు సరికాదు తథా ఏకస్మిన్న పిబ్రహ్మణి స్వరూపానుపమర్దేనైవ అనేకాకారా సృష్టి భవిష్యతీ కాబట్టి పరమాత్మ ఒక్కడే ఏకస్మి బ్రహ్మణి ఇంత పెద్ద సృష్టి ఉంది కాబట్టి ఆదిత్యంలో రెండు మూడు నాలుగు ఐదు బలి ఉండాల్సిన అవసరం లేదు పరమాత్మ ఒక్కడే చేతనే పురాణము చాలా మిస్ చేసే అవకాశం ఉంది సరిగ్గా అర్థం చేసుకోకపోతే కొంతమంది ఏమంటారంటే విశ్వామిత్రుడు సృష్టి వేరే బ్రహ్మదేవుడి సృష్టి వేరే వాళ్ళ సిద్ధాంతంలో సృష్టి సత్యం బ్రహ్మదేవుడు సృష్టి సత్యమే విశ్వామిత్రుడి సృష్టి కూడా సత్యమే దాని మీద మీకు దృష్టాంతం కూడా అందజేస్తారు మేము చిన్నప్పుడు అవి పోశ్చర్యపోయేవాళ్ళం ఏమిటంటే వేప చెట్టు బ్రహ్మదేవుడు సృష్టించాడు కరివేప చెట్టుని సృష్టించాడు కాబట్టి వేప చెట్టు సత్యమే కరివైపోయిన సత్యమే సో కరీం ఉందిగా అంటే కర్రీ అంటే ఏదో అర్థం ఉందని కాదు వేప కాని వేప అది విశ్వామిత్రుడు సృష్టి ఇది ఎలాగంటే నట్ నట్స్ అంటారు గింజలు నట్స్ బ్రహ్మదేవుడు సృష్టించాడు డోనట్ ని విశ్వామిత్రుడు సృష్టించాడు అలాగే నట్ కాని నట్ని విశ్వామితుడు అని ఇలాగేదో కాబట్టి రెండు రకాల సృష్టిలు ఉన్నాయి అన్నం తర్వాత ఆకాశంగా స్తూపించి చూడు ఈ నక్షత్రాలన్నింటినీ బ్రహ్మదేవుడు సృష్టించాడు అక్కడ మూడు నక్షత్రాలు కనబడుతున్నాయని ఆ కనబడుతున్నాయి అది మాత్రం విశ్వామిత్రుడు సృష్టించాడు అంటే కాబూస్ అనుకునేవాడు అది సత్యమే ఇది సత్యమే అని అలా ఉండేది కాబట్టి కాబట్టి సృష్టికి కూడా మూలమునందు ఒకే ఒక పరమాత్మ ఉంటే పని అనే భ్రమ కూడా కర్లా ఒకే పరమాత్మ ఉంటాడు ఆయన స్వరూపంలో మార్పు ఏమీ రాదు అయినా కూడా సృష్టి అంతా కూడా జరిగిపోతుంది ఏమీ సమస్యమే కాదు అక్కడికి ఆ సూత్రం పూర్తయింది తర్వాత స్వపక్ష దోషాచ ఇప్పుడు సాంఖ్యులు ఎంతసేపటికి సాంఖ్య నిరాకరణమే ఉంటుంది బ్రహ్మసూత్రాల్లో భగవద్గీత పుస్తకం తీస్తే కర్మమీమాంసపులను త్రోసిపుచ్చుతూ ఉంటారు భగవద్గీత అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ సాంఖ్యాన్ని నిరాకరించడం మీకు కనపడదు కూడా ఇక్కడ ఎక్కడ ఏ పేజీ చూసినా ఈ కర్మవాదులని ముట్టిగా వేస్తూ ఉండడం అక్కడ ఇక్కడికొస్తే కర్మవాదులు వాళ్ళు మీకు ఎక్కడ కనపడతా కనపడరు ఎప్పటికీ సాంఖ్య నిరాకరణమే సాంఖ్యులు ఏమన్నారంటే చేతనం నుంచి జగత్తు చేతనం ఎలా వస్తుంది జడ జగత్తు కదా జడం నుంచి వస్తుంది ఆ జడమే ప్రధానము అని ప్రధానవాదులు ప్రధాన కారణవాదు చేతనం నుంచి కనుక జగత్తు వచ్చినట్లయితే ఆ చేతనము మొత్తం చేతనం పరిణమించి జగత్తు వచ్చిందంటవా లేకపోతే కొంత పరిణమించి జగత్తు వచ్చిందంటవా మొత్తం చేతనం పరిణమించి జగత్తు వచ్చిందంటే కృష్ణ ప్రసక్తి ఇప్పుడు ఇంకా పరమాత్మ లేడు అనే మాట వస్తుంది కొంత పరిణమించి వచ్చిందేంటే సవయవ నిరవయవత్మ కోప బ్రహ్మయుందు అవయవములు లేవు అనేటువంటి వాక్యం ఏదైతే కలదో దానికి ముప్పు వచ్చును అని వాళ్ళు దోషాలు దాని మీద మనం విస్తారంగా చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు శంకరులు ఏమంటారంటే శంకరులు బదరాయణుడు కూడా నువ్వు లేవనెత్తిన దోషాలు నువ్వు చెప్పిన సిద్ధాంతంలో మా మా దాంట్లో లేవని మేము సమాధానం చెప్పేసాము ీ సిద్ధాంతంలో అంటే ప్రధానం నుంచి జగత్తు పుట్టింది అన్నప్పుడు నీవు లేవనెత్తిన దోషములన్నీ నీ నెత్తి మీదే పడతాయి అది స్వపక్ష దోషాచ పరేశామీ ఏష సమాన స్వపక్షే దోష పరేషాం అంటే ఇతర వాదులు సాంఖ్యవాదులు అంటే ఏకం బ్రహ్మ అద్వితీయం చేతనం జగత్కారణం అని ఒప్పని వాదులు అని ఒప్పుకోని వాదులు వాళ్ళు పరా వాళ్ళకి కూడా మాయందు లేవనెత్తి చూపించే దోషములు రెండు ప్రసర ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోప ఈ రెండు దోషములు మాయందు వాళ్ళు లేవనెత్తి చూపించారు నిజానికి ఇవి వాళ్ల పక్షంలోనే ఉంటాయి ఎలాగా ప్రధానవాదినోపి నిరవయవమపరినం శబ్దాదిహీనం ప్రధానం సవయవస్ పరిచ్ఛిన్న శబ్దాదిమత కార్యమితి స్వపక్ష సో ఈ సాంఖ్యవాదుల యొక్క స్వపక్షం వాళ్ళు ముందు పెట్టేటువంటి పక్షం ఏమిటి అంటే ప్రధానము జగత్తుగా మారినది వాళ్ళు ప్రధాన కారణవాదులు ఈ ప్రధానం ఏమిటి నిరవయవము దాంట్లో అవయవాలు లేవంటాడు తర్వాత అపరిచ్ఛిన్నము దానికి లిమిటేషన్ లేదంటాడు ఈ బ్రహ్మకి చెప్పినవన్నీ ప్రధానానికి చెప్తాడు అంటే జడం అంటాడు బ్రహ్మచేతనమైతే ప్రధానం జడం బ్రహ్మకి చెప్పిన లక్షణాలన్నీ ప్రధానంలో పెడతాయి వీళ్ళు కర్మ మీమాంసకులు ఏం చేస్తారంటే బ్రహ్మకి చెప్పిన లక్షణాలని వేదంలో పెడతారు వేదం పుస్తకం పుస్తకమే వాళ్ళకి బ్రహ్మ పుస్తక బ్రహ్మవాదినహ అ జుడాయిజంలో ఈ లక్షణం కనపడుతుంది జుడాయిజంలో దేవుడు అంటూ పెద్ద రూపము రంగు అలా ఏముండవు ఆ టోరా పుస్తకం అవుతుంటుంది ఆ పుస్తకాన్ని వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు మీరు ఏదైనా కొంత దృఢాయుధం గురించి మీకు తెలిసి ఉంటే ఇప్పుడు ఇంటికి నిప్పు అంటుకుందనుకోండి ఇల్లు కాలిపోతా ఉంది అనుకోండి వాళ్ళ లోపలికి వెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకుని ఆ పుస్తకం కూడా మామూలు ఇలా ఉండదు ఇలా స్క్రాల్స్ రూపంగా ఉంటుంది ఆ స్క్రాల్స్ సర్కులర్గా సిలిండ్రికల్ షేప్ లో వాటిని పెట్టుకుంటారు దాని చుట్టూ అలంకారాలవి చేస్తారు దాన్ని ఓ పెట్టెలో పెట్టి అది మోసం తెచ్చుకుంటారు మిగతా అయ్యు కాలిపోయినా ఈ పుస్తకం వాడు పెట్టి తెచ్చుకుంటారు జ్యూస్ని అవమానం వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే అరబ్బులు జ్యూస్ జబులాట్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఆ జూ హౌస్కి నిప్పు పెట్టి ఆ పుస్తకాన్ని కాల్తో తొక్కుతారు వీళ్ళు వాళ్ళకి అప్పుడు కొంత మనస్థితి వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది ఆరంగ వాళ్ళంతా పుస్తకం తర్వాత వీళ్ళు అంతే ఎవరు ఈ సిక్ సిక్ సిక్ అది కూడా పుస్తకమే ఆ పుస్తకానికి ఇది గాలి వీస్తూ ఉంటాయి అంత పుస్తకమే దేవుడి స్థానంలో పుస్తకం ఎక్కువ ఉంటాడు ఎవడో ఎవడు కూర్చుని ఎక్కువ సో ఈ మేమాంసకులు ఏం చేస్తారంటే ఆ వే చెప్పిన లక్షణాలన్నీ వేదానికి పట్టిస్తారు సత్యం జ్ఞానం బ్రహ్మ అంటే వాడి వేద బ్రహ్మ వేదం అని అర్థం ఉంది అది సత్యము అది జ్ఞానము అది అనంతము అని ఇలాగా ఇలా మొదలు పెడతాయి వీళ్ళు అలాగే ప్రధానం మీరు బ్రహ్మకి నిరవయమంటే ప్రధానం నిరవయవం బ్రహ్మ అపరిచ్ఛిన్నము అంటే లిమిట్లెస్ ఆ స్పేస్ లిమిటేషన్ Brahma లేదు అంటే మా ప్రధానము కూడా అపరిచ్ఛన్నము బ్రహ్మయందు శబ్దాదులు లేవు అశబ్దము స్పర్శము రూపము అమా ప్రధానంలో కూడా శబ్దాదులు లేవు ఏ బ్రహ్మ నుంచి పుట్టే జగత్తు అలాగో ప్రధానం నుంచి పుట్టి జగత్తు అలాగే ఉంటుంది జగత్తు విషయంలో పేచే ఉండదు ఎందుకంటే జగత్ అందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ జగత్తు ఎలా ఉంటుంది సవయవము పరిచ్ఛిన్నము కదా పరిచ్ఛిన్నము అంటే లిమిటెడ్గా ఉంటుంది తర్వాత శబ్దము రూపము మొదలైనవన్నీ ఉంటాయి శబ్దాది మత పుడుతుంది జగత్తు కార్యము కాబట్టి సవయవము పరిచ్ఛన్నము శబ్దాదులు గలది అయి ఉన్న పుట్టిన జగత్తుకి నిరవయవము అపరిచ్ఛిన్నము శబ్దాదులు లేనిది అగు ప్రధానము కారణము కారణమంటే ఉపాదానమే ఇప్పుడు కూడా వేదాంతులు కారణం అన్నారంటే ఉపాదానం అనే వాళ్ళ అభిప్రాయం సో అది వేలపక్షం అని వాళ్ళ స్వపక్షం అది ఇప్పుడు ఆ స్వపక్షాన్ని మీరు పరిశీలించండి నిరవయవత్వ శబ్ద ఈ దోషాలు మన నెత్తిమీద తీసి వాడి నెత్తిమీద మీరు పారయవచ్చును ఎలాగా తప్పి కృత్న ప్రసక్తి నిరవయవత్వాత్ ప్రధానస్ ప్రాప్ోతి నిరవయవత్వాభ్యుమ సారీ నిరవయవత్వాభ్యుపగమకో ఇప్పుడు మన మీద వేసిన దోషాలు తెరగేసేవాడి మీ పరండి ఎలాగా చూడ నీ ప్రధానం కొంత మిగిలి ఉండి మిగతా ప్రధానం జగత్తు కింద మారిందంటవా మొత్తం అంతా జగత్త అయిపోయిందంటవా ఒకవేళ మొత్తం అంతా జగత్త అయిపోయిందంటే ఇంక ప్రధానం ఏది లేదు కాబట్టి నువ్వు ఇంక ప్రధానం ప్రధానం నువ్వు ఇంక మాట్లాడడం అనవసరం లేదు హుళక్కి నహిహే ఏమీ లేదు ప్రధానం ఆ ప్రధానం ఇంక ఉంటే కాదు లేదు అది ఒక దోషం కాదు కొంత ప్రధానమే జగత్తు కింద పరిణమింది ఇంకా మిగిలిన ప్రధానం మిగిలి ఉంది అని ఓ ప్రధానాన్ని మిగిల్చినట్లయితే ఆ ప్రధానము నిరవయవము అనే నీ సిద్ధాంతములకు ముప్పు వాటిల్లో కాబట్టి నీ సిద్ధాంతం మాత్రం ఏమైనా మిగిలిందా ఏమీ లేదుగా నీలో దోషాలు పెట్టుకుని ఆ దోషాలని మాయందు పాయింట్అవుట్ చేయటం ఎలా అంగీకారం అవుతుంది తప్పు కదా అంచేతనే కంగారు పడిపోయి ఆదేశపడిపోయి అలా దోషాలని పాయింట్అవుట్ చేయకూడదు మొన్న ఒక అతను టీవీ డిస్కషన్లో వీళ్ళు ఆదేశంగా ఉంటారు ఆదేశం ఎక్కువను ఆలోచన తక్కువను టీవీలో యేసుక్రీస్తు కన్యకు పుట్టడం అనేది అన్యాచురల్ ప్రకృతి విరుద్ధము అదంతా కూడా ఇలాంటి అన్యాచురల్ థింగ్స్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఏదో చేస్తున్నారు అని ఒక ఆయన విమర్శ చేశాడు పెద్ద ఓపెన్ డిస్కషన్ లో పాయింట్ నేను పాయింట్ లేదంటల్లా పాయింట్ ఉంది పాయింట్ ఉన్నా కూడా మనం నోలు మూసుకుని ఊరుకోవడం మేలు ఎందుకంటే ఈ డిస్కషన్ ఎవరి మీద అతను బాగా చదువుకున్నతను భాష సంస్కృత భాషలో కానీ తెలుగు భాష అనే విషయంలో వీళ్ళకంటే గడ్జెట్ట అతని పేరు రంజిత్ ఓఫెర్ అతను క్రిస్టియన్ మిషన్ క్రిస్టియన్ విద్వాంసుడు ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి ప్రపంచానికి బోధించి వాళ్ళలో అక్కడ వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటరు ఇక్కడ తయారైన క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ వాళ్ళకి ఇన్ని తెలివితేటలు లేవు ఎందుకంటే వీళ్ళు ఫిలాసఫీ పుట్టిన గడ్డలో పుట్టి ఈ సంస్కారాలను అన్నింటినీ వాళ్ళు సమర్థులు ఉంటారు ఈ రంజితోషుడి మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడితే సంస్కృత ప్రధానమైన భాష తర్వాత దాంట్లో కూడా ఈ మహాప్రాణవర్ణాలు అవి ఉచ్చరించడంలో యువతల వాడు తప్పుగా ఉచ్చరిస్తున్నాడు రంజితోషుడి కరెక్ట్గా ఉచ్చరిస్తున్నాడు అతను ఏమన్నాడంటే చూడండి స్వపక్ష దోషం అనే సమస్య ఉందయా నువ్వు బైబిల్లో మొక్క పట్టుకుని భర్జన్సిన సన్న అనేదాన్ని పట్టుకుని నువ్వు మా నష్ట నువ్వు దండయాత్ర చేసి వెటకారం చేసే ప్రయత్నం చేసావు నేను కనుక తిరగబడ్డానంటే నువ్వు ఎందుకు నిలబడవు ఒక మొగదేవుడికి ఇంకొక మొగదేవుడికి పుట్టిన మరో మొగదేవుడి పిల్ల మొగదేవుడిని ఆరాధించి వాళ్ళయా మీరందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడకండి అని చెప్పాడు ఇంకా కావాలా చాలా దృష్టాంతం కాబట్టి ఊరికే అలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటే అలాగే ఉంటుంది ఇది స్వపక్ష దోషం అన్న దృష్టాంతం నేను అద్వైతులు చేతన బ్రహ్మ జగత్కారణం అంటారు వాళ్ళకేం తెలీదు నిరయవ ప్రశబ్ద కోపమైనా వచ్చేస్తుంది దోషము లేకపోతే కృత్సర ప్రసక్తి దోషమైనా వస్తుంది ఓహో అయితే మనం నువ్వేమంటావు ప్రధానం నుంచి జగత్తు పుట్టిందేమో నీకు రెండును ఆ రెండు దోషాలు నీకు కాబట్టి ఇలాంటి డిబేట్లు పెట్టకూడదు దీని మీద మాంధుక్యంలో ఏమన్నారంటే ఈ డిబేట్లో వీడు ద్వైతీయే వాడు ద్వైతీయే ఈ ద్వైతి వాడు చెప్పిన దాన్ని ఖండిస్తాడో ఆ వీడు చెప్పిన దాన్ని ఖండిస్తాడు వీడి ఖండనలు సరిగ్గానే ఉంటాయి వాడి ఖండనలు సరిగ్గానే ఉంటాయి దీన్ని బట్టి మీకేం తెలిసింది ఇద్దరూ కూడా బేకారం తెలిసిందా లేదా కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళలో ప్రవేశించి ఒక పక్షాన చేరి రెండో పక్షాన్ని నిందించే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నీ పక్షాన్ని కూడా నిందించుకున్నట్లే అవుతుంది నువ్వు విరోధులలో ఒకడివి కారాదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అద్వైతము అవిరోధము అని అర్థం చేసుకోవాలి అవిరోధం నిబోధత ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అద్వైతి దాంట్లో అంటే ఆ కొట్లాటలో వాడికి అద్వైతం తెలియలేదన్నమాట కదా అద్వైతం తెలుసున్నవాడు కొట్లాడాడు ఎందుకంటే వాడికి తెలుస్తూ ఉంటుంది వీడో కథను పట్టుకుని వెళ్లాడుతున్నాడు వీడు ఇంకో కథను పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నాడు మరో కథను పట్టుకుని వీళ్ళు వేలాడుతున్నారని తెలుస్తూ ఉంటారు జగత్ ఎక్కడి నుంచి పుట్టిందన్నారు ఆది దంపతుల నుంచి పుట్టిందన్నాడు అప్పుడు అలా అంటున్నా అవునురా మొగ ఆడా లేకపోతే సృష్టి ఎక్కడి నుంచి వస్తుందిరా అని వాడి సిద్ధాంతం అది వాడి ఆ లాజిక్ అంతటితో ఆగిపోయింది అంతకు మించి వాడి లాజిక్కు వెళ్ళలేదు నిజానికి చెట్లలో మగ రెండు లక్షణములు కలిగిన మొక్కలు ఉంటాయి వాటికి ఫలదీకరణము ఇత్యాది సంబంధం లేకుండానే అవి విస్తరిస్తూ ఉంటాయి కలిస్తేనే సృష్టి వస్తుందనే వాడి మాట ఆ మాట ఎంత అల్పమైన మాట అంటే దానికి ఎక్సెప్ట్ దాన్ని మీరు కొట్టిపారేయడానికి సిద్ధాంతాల్లోగా వెళ్ళక్కల మీకు పశుపక్ష్యాదులు చెట్టు చేమల్లోనే దానికి అపవాదాలని వందలాది చూపించవచ్చు హండ్రెడ్ స కౌంటర్ ఎగ్జాంపుల్స్ యూకెన్ డ్యూ కానీ వీడేమంటాడు వాడికి తెలుసున్నదంతే ఆలోచన అంతే ఆది దంపతుల నుంచి సృష్టి పుట్టిందంత ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్లో కొడతారు అయితే ఈ ఆది దంపతులు ఎవరింతకీ అంటే శివ పార్వతులు అంటాడు వాడు కాదు లక్ష్మీనారాయణులని ఇంకొకటి అంటాడు మధ్యలో ఇంకొకటి అన్నాడు కొన్ని రెండు వేసుకోవాయా మనకేం అభ్యంతరం అని వాడు అంటాడు వాడు పూజ చేసేప్పుడు లక్ష్మీనారాయణ అభ్యాన్నమ పార్వతీ పరమేశ్వర అభ్యాన్నమ ఇటు అటు రెండూ వేసే అక్షతలేగా ఇక్కడో రెండు అక్షత అక్ష రెండు అక్షతలు వేయడానికి ఇప్పుడో ఒక సుబ్బులు పెట్టి అక్షతలు వేసేప్పుడు ఇంకో రెండు వేసుకో నీ సొమ్మేం పోయా అని ఇంకొకటి అంటాడు వీడు వీడు గెలివేను వాళ్ళు అవి అడిగితే కానీ మరి సృష్టి గురించి ఎవడికి తోచినా కథలు వాళ్ళు చెప్పుకుని కలక్షేపణ చేస్తూ ఉంటారు మరి అద్వైతులు ఏం చేస్తారు ఎవడి పక్షానికి జరుపుతారు వీడి పక్షాన్ని జరుపుతారా వాడి పక్షాన్ని చేరుతారు లక్ష్మీనారాయణ పక్షంలో జరుపుతాడా పార్వతీ పరమేశ్వర పక్షంలో చేరతాడు